శాంతి మతిని బూని చాదస్తములు మాని చింతదీర గురుని సేవ చేసి పంతగించి ముక్తి పడతిని గనవలే అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవులందు ఒకే పని చేయుచున్న ఆత్మా జీవుడైన నేను చెప్పుమాట వినుము మనస్సులో ఆలోచనలను చేరనియక ఉపవాసములు వ్రతములు యజ్ఞములని చాదస్తముల పని చేయక శరీరములోని మనసు యొక్క చింతలన్ని పోవునట్లు గురువు చేత జ్ఞానము తెలిసినవాడవై గురువు యొక్క సేవ చేస్తూ మాయ దాడికి తట్టుకొని ప్రయత్నమును గట్టిగా చేయుచూ మోక్షమును పొందవలెను అలా కాక దేవుడు చెప్పినట్లు యోగము ఆచరించక యజ్ఞములని వేదాధ్యయనములని తపస్సులని చాదస్తములైన పనులు చేయుచుండినా ఎప్పటికీ మోక్షము పొందలేరు